అనారోగ్యంతో ఏ కష్టాలు ఏ అనారోగ్యంతో ప్రతి ఒక్క వీడియో సమూపమైన దర్శనం ప్రకటిస్తున్నాం ఏ పరిశుద్ధం మీరే స్వస్థపరిచండి ప్రభుత్వ ప్రతి వీడియో మీరు దర్శించండి మీరు ఆకర్షించుకోండి మీరు జాయిన్ అబ్బాయి ఉండండి సిస్టర్ లైన్ లోనే ఉండండి నూట్ లో ఉండండి పర్లేదు జాయిన్ కానీ రికార్డింగ్ సరే సిస్టర్ సరే సార్ నేను స్టార్టింగ్ పేరు చేస్తాను తర్వాత మీరు పాట పాడేసింగ్ ప్రార్థన వినిపిస్తుందాపిస్తుందా సరే సార్ స్టార్టింగ్ ప్లేస్ చేస్తాను నేను ఇద్దరు పాట పాడేసి వాకింగ్ స్టార్ట్ చేసి ప్రార్థన చేసి కృపా సత్య సంపూర్ణ జీవం వల్ల తండ్రి జీవాధిపతి నీకు అన్నాలిస్ నిన్న నేను నిరంతరం ఏకరింతకున్న గొప్ప దీవ సెంతో వందాలిస్తాయి గొప్ప దీవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావంలో సురక్షితంగా కాపాడి అయినా మీ కృపల్లో భద్రపరచుకొని ఎంతో వందలుస్తాయి ఈ మనమైన సమయంలో అయినా మీ సరికులమైనా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మాదయం ప్రోగం వాళ్ళకి సరి చేయడత ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపో కలువరి ప్రేమ కడవరకు ఆదరించును ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును నడుమనివ్య ప్రేమాడు వీడనిది తాయే సుని నిత్య ప్రేమ ఎన్ నాడు నడుమని దివ్య ప్రేమా నడువీనిది నాత్య ప్రేమా ప్రేమాని ప్రేమా అది ఎవ్వరు కొలవలే నిజము దీనిని నమ్మో ఇదే భువించలేనిది ప్రేమా ఇది అందించలేనిది తొల్లిదండల ప్రేమ నీడవలు గించు కన్నా ప్రేమ lalala tari repo om lalidandula prema nirdavali gatinchana kanna gidan prema kalala tari repo enal enadivar nidi devya ಎನ್ನನ್ನ ನೀನೆ ಆಯೆಸು ನೀ ನಿತ್ಯ ಪ್ರೇಮ ಪ್ರೇಮ ಯೇಸು ಪ್ರೇಮ ಅಹೀ ಎವರು ಕೊಳುಗಳೆ ಇದೆ ಯೋ ನೊಜಾಂಡು ದಿನಿನೆ ನమ్ము ಇದಿ ಭೂವಿ ಅಂದಿನಚಲೇ ನಿಧಿ ಬಾರ್ಯಾ ಬರ್ತಲ ಮಧ್ಯ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోవును భార్య భర్తల మాధ్యా వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపో దివ్య ప్రేడని ప్రేమా ప్రేమే అదే ఎవరు కొలు వైదే దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ ద్వీపము అంత కాలమే వెలుగునిచ్చి ఆ బంధుమిత్రులయ వెలుగుచున్న ప్రేమ ద్వీపము నునే ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోగును ఎన్నాడన్నాడు మారనిది దివ్య ప్రేలా ఎన్నాడల్నిది నిత్య ప్రియ ప్రేమాసుని ప్రేమా అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీని నమ్ము ఇది భువి అందించలేనిది ఇది భువి అందించలేనిది ఇది భువలే థ్యాంక్ యూ రవి అన్ను ఫస్ట్ వచ్చినాము అప్పుడు అది తీసుకొని స్టార్ట్ చేద్దాము పరిశుద్ర ప్రేమల దేవ కృపలంతా దేవానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞతలుస్తూ హరళీయ రజ పరిశుద్ర ఒక సర్వశక్తి మంత్ర సర్వాధికారు ఇంకే వందనాలు ప్రభ మరి మమ్మల్ని సజ్జ నీకు వందనాలు ప్రభా దేవాసూ ప్రభా మరి దినదిన ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు ప్రభు దేవాయసు ప్రభ ఇంకా మాలో ఏదైనా బలహీనత ఉంటే తీసుకోయండి ప్రభా దేవాయప్రభ ఎవరిడే ప్రభా నీ నుంచి ఆరాధించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాడు ప్రభువా దేవాయసప్రభ ఇలాంటి అవకాశం ఎవరికి కూడా లేదు కానీ ప్రభా మరి మా టీమ్ లో ప్రభా ఇక్కడ ఇచ్చినందుకు నీకు లెక్కలను వందనాడు ప్రభా దేవాయస్రభ ఎంతమంది బిడ్డలైతే రాలేదో ప్రభా వారిని అందరినీ రప్పించండి ప్రభా వారితో మీరు దర్శించి మాట్లాడండి ప్రభా ప్రతి కూడా ఈ యొక్క కృపల జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుండీ అదే రీతిగా ప్రభా మరి వాక్యం బోధిస్తుండగా ప్రభా మరి ఈ యొక్క వాక్యంలో ప్రభా మరి ప్రతిదీ జ్ఞానంకి వాళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి ప్రభా మరి మీరుంటేనే ప్రభా మళ్ళొక జ్ఞానము మాకు అనుగ్రహింపబడుతుంది ప్రభా అందుకే తండ్రి ఈ యొక్క జ్ఞానం చేత మాకు నడిపింపు దా ఇచ్చింది అదే రీతిగా ప్రభా మా ఆత్మీయమైన నేత మీరు విప్పండి ప్రభా మా ఆత్మీయమైన చెవులను మా ఆత్మీయమైన కళ్ళను స్వస్థపరచమని ప్రార్థిస్తూ తండ్రి ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దయచేసి మరి మీదే ఆదివంతం తోడున్న నడిపిస్తారని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి వచ్చినము నా కుమారుడ నా ఉపదేశములను మరవకము నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గాయకొనము అవి దీర్ఘ శాంతమును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతి నీకు కలిగజేయును ఫస్ట్ అండ్ సెకండ్ వచనంలో చూసుకుంటే ఇక్కడ ఏమైనా ఉందంటే మై సన్ డు నాట్ ఫర్ గెట్ మై టీచింగ్ బట్ లెట్ యుర్ హార్ట్ కీప్ మై కమాండ్మెంట్స్ దేవుడు చెప్తుండడు నా కుమారుడా అని అంటుడు అంటే నా కుమారుడ అన్నప్పుడు మనం అర్థం చేసుకోండి కదా తన మన కోసము యేసు ప్రభు శిల్వ మరణం పొందినడు ఆయన రక్తం చేత మనల్ని కొన్నాడు కాబట్టి మనం ఆయన బిడలంగా ఉన్నామనమాట అంటే ఆత్మీయమైన ఇజ్రాయలెట్స్ ఆత్మీయమైన ఇన్స్టారెన్స్ మనమే కాబట్టి ఆయనే గొప్ప దేవుడు కాబట్టి ఆయన మన కొరకు సిల్వ పైన రక్తం కాచి ఎంతో విలువ అనే రక్తం చేత ఆ విలువైన రక్తం చేత మనకు విలువ అంటే మనకి ఇచ్చిన దేవుడు కాబట్టి విలువ ఇచ్చిన దేవుణ్ణి ఆయన మనకు తండ్రి తండ్రి కాబట్టి తండ్రికి లోబడి మనం నడుచుకోవాలా అందుకే ఆయన అంటున్నాను నా కుమారుడు అని కదా యేసుప్రభు కూడా అంటే కదా దేవుని యొక్క సువాత ప్రకటన చేసేటప్పుడు యేసుప్రభు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు అనమాట ప్రభు అదే రీతిగా ఇప్పుడు మన టైం వచ్చింది కాబట్టి మనం కూడా మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారి అయితేనే ఆయన కుమారుడుగా స్వీకరింపబడతాం అనమాట మనం అందుకే ఆయన చెప్తుండడు నా కుమారుడా నా కుమారుడా నా ఉపదేశములను మరవకము అని చెప్తుండు నేను ఏదైతే మీరు టీచింగ్ చేశానో అది ఏది కూడా మీరు మరవద్దు అని కదా దేవుడు మనకు టెన్ కమాండ్మెంట్స్ ఎవరు పాటించలేరు కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూసుకుంటే న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా దేవుడు రెండు అగ్నిగా మార్చి వేసినని మనకు ద్విత్యుపదేశండంలో కనపడుతుంది ఎక్సోడస్ ట్వంటీ సిక్స్ లో కూడా మనకు కనిపిస్తుంది అనమాట దేవుడు మనకి ఇచ్చిన అంటే దేవుడు మనకు టూ కమాండ్మెంట్స్ ఇచ్చిడు పొరుగుని ప్రేమించడం ఒకటి ఇంకా పూర్ణ మంచతోటి పూర్ణ హృదయం తోటి పూర్ణ ఆత్మతోటి ఆయన స్ఫుతించి ఆరాధించాలి కదా ఈ టూ కమెండ్మెంట్స్ అండ్ ఈ రెండు మనం పాటిస్తే ధర్మశాస్త్రంలో అంతట్లో అంటే జెనసిక్స్ నుంచి అండ్ ఎండ్ ఆఫ్ ది రెవల్యూషన్ వరకు ఇవి రెండు ఆజ్ఞలు చేస్తే ఈ ప్రతిదీ చేసిన వారమే ఎందుకంటే ప్రేమ చూపిస్తే అనేకల పట్ల ప్రేమ చూపిస్తే ఆయన ఆజ్ఞను అనుసరించిన వారమే ఇంకా మనం మనసు పూర్తిగా ఆయన స్థుతించి ఆరోధించి ఆత్మీయంగా ఎవ్రీడే మనం ఆయన సరిధిలో ప్రార్థన చేసుకుంటా టైం దొరికినా ప్రతిసారి ప్రార్థనలు వాక్యలు ధ్యానిస్తుంటే ఆయన మనకి ఇంకెక్కువ బోధిస్తుంటాడు ఏశప్రభు ప్రతిదేనే మనకు టీచింగ్ చేస్తూ ఉంటాడు కదా ప్రతి వాక్యం మన జీవితంలో నెరవేరడా అది మనము ప్రాక్టీసింగ్ లో పెడితేనే మన లైఫ్ లో నెరవేరుతుంది కదా అందుకే ఆయన చెప్తుండూ నా కుమారుడ నా ఉపదేశములను ఎప్పటికీ మరవద్దని అంటున్నాయని అందుకే ఆయన చెప్పిన ప్రతి మాటని మనము జాగ్రత్తగా భద్రపరచుకోవాలి మన హృదయ పలకలపైన మనం మన హృదయంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలా కదా నా ఆజ్ఞలో హృదయపూర్వకముగా గాయకునము అని అంటుడు లెట్ యువర్ హార్ట్ కీప్స్ మై కమాండ్మెంట్స్ కదా చూడు ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞనంటా మనం ఎట్లంటే హృదయపూర్వకంగా గాయకునాల ఏదో విసిగించుకోవడం కదా ఏదైనా చేసే ప్రతి పని ప్రేమతో చేయాలా కదా మనకు అందులో ఉంటుంది కదా మాకు వాక్యము వెలుకువగా ఉండి పౌరుషం కలిగి రోషం కలిగి ప్రతి కార్యములు మనము ప్రేమతో చేయాలి కదా మరి దేవుడు కూడా అంతే ఏసుప్రభు కూడా అంతే ఆయన సువాత ప్రకటన చేసినప్పుడు ఏసుప్రభు ఎంతో ప్రేమ చేత ఆయన సువాత ప్రకటన చేసింది అందుకే త్రీ డేస్ ఫోర్ డేస్ ఎంత ఆ యొక్క కొండ కూర్చొని దేవుని యొక్క సువాత వినరు అంత సమయం వెళ్ళిపోయిన కూడా వాళ్ళందరూ దేవుడు చెప్పిన ఆజ్ఞలు వినుకుంటేనే కూర్చున్నారు ప్రతి ఒక్కళ్ళు అక్కడ గోపజనం ఎంత మధ్య ఉన్నారో వాళ్ళందరూ ఏజ్ ప్రభుత్వం చెప్తుంటే వాళ్ళు వింటూ వింటూ వింటే ఉన్నారు కదా మరి దేవుడు అక్కడ ఐదు రొట్టెలు మరి రెండు చేపలు ఆయన పంచినడు ఎవ్రీ కి ఫైవ్ పీపుల్స్ కి ఆయన పంచినడు అనంటే దేవుని యొక్క ప్రాసెస్ ఆయన చెప్పిన ప్రాసెస్ ఎట్ దేవుడు ఎక్కడ టీచింగ్ చేసిండో దేవుడు ఏ విధంగా టీచింగ్ చేసిండో ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి కదా అంటే ఎప్పుడు తెలుస్తుందంటే ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే మనం మరవకుండా జాగ్రత్తగా మనం భద్రపరచుకుంటామో మన హృదయంలో అప్పుడంట ఇవన్నీ ఇది కూడా మనం టీచింగ్ చేస్తూ ఉంటుంది అరే పొద్దున మన సేవ జీవితంలో కూడా అంతే కదా ఒక ఆత్మరక్షణకి రావాలి అనంటే మనం టీచింగ్ చేసేది ప్రతిదీ ఎట్లా మన హృదయంలో జ్ఞాపకం ఉంటేనే మనం ఇతరులకు చేయగలుగుతాం టీచింగ్ అంటే మనం ప్రాక్టీసింగ్ లో పెట్టాల ప్రతిదీ అని చెప్పిన ప్రతి కమాండ్మెంట్స్ మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ లో పెట్టాల My son, do not forget my teaching. I, I, I am going to change anything you will do. But let your heart keep my commandments. In your first time, God will be able to protect everything you are in your life. That is the peace and peace, and the peace and peace. I will be able to protect everything you are in your life. This is the peace and peace. I will be able to protect everything you are in your life. సుఖ జీవము మనకు ఉంటుంది మళ్ళీ గడిచిన సంవత్సరముల అంతా కూడా మనకు శాంతి అనేది కలగజేయబడుతుందన్నమాట ప్రతి దాంట్లో మనం ఎక్కడికి వెళ్ళినా సమాధానము దొరుకుతుంది అంటే మనం ఒకరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి అనంటే కూడా అక్కడ వారికి సమాధానము కదా దేవుడు ఏమన్నా అడుగు ప్రతి స్థలంలో అది సమాధానంతో ఉంటది అడుగు పెట్టిన ప్రతి చీకటి శక్తులు పారిపోతాయి అడుగు పెట్టిన ఆయన చెప్పిన ప్రతి వర్డ్ నెరవేరుతుంటది కదా మనం వస్తూ మనం దేవుణ్యో దేవుల్లో ఎక్కువ బలపడి ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞని అనుసరించి మనం నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళినా దేవుని హస్తం మన మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకందరికీ శాంతి అనేది కలుగుతుంది అనమాట సంవత్సరాలు బ్లెస్సింగ్ అంటే ఆయన కృప వేంబడి కృప మనకు ఉంటూనే ఉంటది అనేకులు బ్లెస్సింగ్స్ పొందుతూనే ఉంటారు ఎట్లా బ్లెస్సింగ్స్ పొందుతానంటే శిక్ష ఉంటుంది ఆ శిక్షకి విజయం పొందితేనే బ్లెస్సింగ్ కదా అంటే దేవుడు ఇచ్చిన వర్డ్స్ ఎట్లా అంటే ఏసు ప్రభు కూడా దేవుని యొక్క శువత ప్రకటన చేసినప్పుడు ఎంతో మంది నేర్చుకున్నారు కదా అందులో కంచి ట్వెల్వ్ దేవుడు అందరినీ పిలుచుకున్నాడు కానీ ఏర్పరచబడిన వారైతే మెంబర్స్ అయ్యి ఆ ట్వెల్వ్ మెంబర్స్ కూడా మనం ఉండాలి ఇప్పుడు మన తరంలో మన కాలంలో చూసుకుంటే కూడా నోవా టైంలో కూడా అర్థి కదా నోవా దేవుని యొక్క సత్యాన్ని ప్రకటన చేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదు అందరూ తినడము తాగడము ఎంజాయ్ చేయడము పిల్లలకి వెళ్ళడము పిల్లలకి ఇలాంటియే జరిగినాయి ప్రతిది కానీ ఇప్పుడు మన కాలంలో కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే రీతిగా జరుగుతుంది కాబట్టి మన కాలంలో ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నాయి కాబట్టి ఆ ప్రతి ప్రవచనంలో మనం ఎట్లుండాలంటే నా కుమారుడా అనిపించుకోవాలా ఇంతవరకు అయితే ఎప్పుడన్నా ఆయన నోటి నుంచి మనం అనిపించుకున్నామా నా కుమారుడా అని ఏ ప్రభు అనిపించుకున్నా తన తండ్రి నోటి నుంచి నా కుమారుడా అదే రీతిగా మనం కూడా ఆయన బిడలం కాబట్టి ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకుంటేనే ఆయన నా కుమారుడా ధాన్యాలు కూడా పేరు పొందుకున్నాడు ప్రియుడు అని కదా ఎంత మంచిగా ఆయన వంతులో ఆయన కరెక్ట్ గా జీవించాడు ధాన్యాలు సో అదే రీతిగా ఇప్పుడు మన వంతులు కూడా మనం కరెక్ట్ గా జీవించాలా అందుకే ఆయన అంటున్నాడు ఆయన టీచింగ్ చేసింది ఏది మీరు మర్చిపోద్దు అని ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞని అయికునే ఆయన ఆయన ఆజ్ఞలు అంటే మనలో ఉంటే ఎప్పటికీ మనము మోసపోటి ఇంకా ఆయన ఇచ్చిన ప్రతి వర్డ్స్ మన లైఫ్ లో నెరవేరుతుంటే మనకి ఎట్లా అంటే బ్లెస్సింగ్ గా ఉంటది మనకి ఎంత బ్లెస్సింగ్ అంటే అంత బ్లెస్సింగ్ ఉంటది ఎందుకంటే మన ద్వారా అనేకులు రక్షణకి రావడం జరుగుతుంది దేవుడు దేవుని చిత్తం కూడా అదే కదా ఆయన మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన ప్రతి కార్యంలో మనం చేయాల్సిందే ఆయన ఇచ్చిన ఆయన మనల్ని మోసని దేవుడు ఎట్లా మధ్యలో నిలబెట్టుకున్నాడో అదే రీతిగా ఇప్పుడు మనం కూడా అంత మధ్య మిదిల్గా మనం ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని ఎట్లా అంటే ఆయన బిరల్గా ఆయన మనం స్వీకరించం కాబట్టి మనం ఆయన కుమరులం కాబట్టి ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞని మరవకుండా మనం ధ్యానించాలా ఆయన ప్రతిదీ మంచి పూర్తిగా మరి ఉండాలా ఆయన ఇచ్చిన ప్రతి పనులు మన జీవితంలో నెరవేర్చుకోవాలి అంటే మనం ఫలిభరితంగా ఉండాలి మన లైఫ్ లో ప్రతిదీ ఫలిభరితంగా ఉంటేనే మనం అని చేయగలుగుతాము కదా ఈ చివరి వచ్చేసరికి మనకి ఏమైపోతుందంటే ఎవరు ఆ అంటే లాస్ట్ డేసెస్ లో దేవుడు చెప్పింది కదా మ్యాథ్యూ ట్వంటీ ఫోర్ ఫోర్త్ చాప్టర్ లో మీకు ఎవరు మోసపరచుకోకుండా చూసుకున్నాడు అని అన్నాడు అది కూడా దేవుడు టీచింగ్ చేస్తేనే కదా మనకు తెలిసింది అందుకే లాస్ట్ డేసెస్ లో మనం ఏందంటే ఎక్కడ మోసపోవద్దనంటే ఆయన అందుకే చెప్తుండదు ఏది కూడా ఆయన ఇచ్చింది మరవద్దని అంటుండ్రు ఒకవేళ మనం మర్చిపోతే ప్రతి వర్డ్స్ మనం మర్చిపోతే మనం మోసంలో జీవించగలుగుతాము ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మన దగ్గర లేకపోతే మనం మోసపోతాము కదా అందుకే ఆయన చెప్తున్నాను నేను ఇచ్చిన ప్రతి ఆజ్ఞలు అంటే దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞలు ఎప్పటికీ మరబద్దని అంటున్నాడు ఇంకా హృదయంలో ఆ అంటే సేవింగ్ చేసుకోవాలి మన హృదయంలో దేవుడు ఇచ్చిన ప్రతి వాక్యలు మనము సేవింగ్ చేసుకోవాలి మనం ఎట్లా సిస్టమ్ లో సేవింగ్ చేసుకొని పెట్టుకుంటామో అదే రీతిగా మన ఆత్మలు కూడా దేవుడు ఇచ్చిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆజ్ఞలు ఆ ఆజ్ఞలు అంటే హృదయపూర్వకంగా మనం గాయకొని నడుచుకోవాలి అప్పుడు మనకు దీర్ఘశాంతం అనేది ఉంటుంది ఆయన ఇచ్చింది ప్రతిదీ అంటే ఆత్మీయంగా మనం బలపడుతుంటాము ఆటోమేటిక్ గా దేవుడు ఏం చేస్తాడు మనకి కావాల్సిన అవసరతలు అన్ని కూడా ప్రకృతి విధంగా తీరుస్తూనే ఉంటాడు దేవుడు చూడండి ఎక్సో ఎక్సోడస్ లో చూడండి నిర్గమ్మ ఇరవైలో ఆరో వచ్చాడు చూడండి దేవుని యొక్క ఆజ్ఞలు గై మనం ఎట్లా ఉంటామో ఆయన ఆజ్ఞలు గై ఏ విధంగా ఉంటుందో ఇక్కడ వర్డ్స్ మనకు దేవుడు చూపించాడు చూడండి నిర్గమ ట్వంటీ సిక్స్ లో చూడండి అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించిన వారైతే వెయ్యి తరల వరకు ప్రేమ పూర్వకముగా భక్తి చూ చూపుతున్నాను అంటే దేవుడు వారి పైన కరుణ చూపుతాడనమాట ఇక్కడ ఉంది చూడండి నిర్గమ ట్వంటీ ఆరులో ఆరు వచనంలా మనకుంటది ఇక్కడి నుంచి అంటే కుమారుల మీద రచించు ఆ ఇక్కడ ఫిఫ్త్ నుంచి చూడండి ఒక్కసారి నాలుగు అంటే మొత్తం ఇది కంపల్జిషన్ ఉంది నీవు చేసుకునవద్దు వాటిని సాధ్యపడ దేవుడు నిన్ను ద్వేషించిన వారికి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రి దోషములను కుమారుల మీదికి రప్పించును నన్ను ప్రేమించు నా ఆజ్ఞలు గైకున్న వారికి వారిని వెయ్యి తరముల వరకు కరుణ వాడై ఉన్నాడు ఆయన ఆజ్ఞలు దై కొంటేనంట వెయ్యి తరాల వరకు తరతరాల వరకు ఆయన కరుణంట మన పైన ఉంటదంట ఎప్పుడు ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకుంటేనే తర తరతరాల నుంచి అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమంటే దేవుడు నన్ను ద్వేషించిన వారికి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రి దోషములు కుమారు మీదికి రప్పించును ఒకవేళ మనము ఆజ్ఞ అనుసరించి నచ్చుకోకపోతే మన పిల్లల పిల్లల పైకి వెళ్ళిపోతుంది ఏంటిది ద్వేషము కానీ ఆయన దేవుడు ఏమైనా ఆజ్ఞ ఇస్తుందంటే మనకి సిక్స్త్ వచనంలో ఏమని చెప్తుందంటే నన్ను ప్రేమించు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గాయకొన్న వారిని వెయ్యి తరముల వరకు కరుణ కరుణ వాడై ఉన్నాడు చూడండి ఫిఫ్త్ లో ఆ విధంగా చెప్తుంది ఫిఫ్త్ వచనంలో సిక్స్త్ వచనంలో ఏమని దేవుని యొక్క ఆజ్ఞలు గాయకొని నడుచుకుంటేనంట ఆయన వెయ్యి తరముల వరకు కరుణ మీద కరుణ దేవుడు చూపిస్తూనే ఉంటాడు అంటే కృపా వెంబడి కృప మన మీద కుమరీస్తూనే ఉంటాడు మన పిల్లల తరతరాల నుంచి వెయ్యి తరాల వరకు జ్ఞాపకం చేసుకోండి ఎన్ని ఇయర్స్ కదా అన్ని ఇయర్స్ వరకు ఆయన కృప మన మీద ఉంటేనే ఉంటది ఆయన కరుణ మన మీద ఉంటేనే ఉంటది మన ద్వితీయోప దేశ కన్నము థర్టీన్ చూడండి మీరు జీవించి వృద్ధి పొందుటకును నీ దేవుడైన ఏహోవా నిన్ను ఆశీర్వదించినట్లు నీ దేవుడైన ఏహోవాను ప్రేమి ప్రేమించమని ఆయన మార్గములలో నడిచిన వలనని ఆయన ఆజ్ఞా కట్టడలను శాసనమును గైకొని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను మీరు స్వాధీన పరుచుకున ప్రవేశ ప్రవేశిస్తున్న దేశములు ఓకే దేవుడిచ్చిన ప్రవేశ ప్రవేశించే దేశము మనకి దేవుని యొక్క పర్లోక రాజ్యం కోసమే కదా మనకి ఏదంత తపన ఆయన పర్లోక రాజ్యంలో మనం ఉండడానికి కదా ఇవన్నీ ప్రాయసపడమంటుంది దేవుడు కదా ఉత్తగా మనం ఏది పొందుకోలేము ప్రతిదీ కష్టపడాలా ప్రతిదీ కష్టపడితేనే ఫలితం కష్టం లేనిది ఏ ఫలితం లేదు కదా సుమతనంగా జీవిస్తే ఏం లాభం ఉంది ఏం లేదు అదే మనం ప్రతిదీ చేసి ఉంటే ఆయన అన్నిట్లో బ్లెస్ చేస్తాను అంటున్నాడు ఆయన అన్నిట్లో బ్లెజ్జెస్ అంటుండో ప్రతి ఆజ్ఞలను అనుసరించి అంటే ఆయన కట్టడాలు ఏవైతున్నాయో అవి నడుచుకోవాలని జస్ట్ దేవుడు మనకు టూ ఇచ్చిండు కదా ప్రేమించాలా అనేకులని దేని ప్రేమ అనేకుల పట్ల చూపించాలా పూర్ణ హృదయం తోటి ఆత్మతోటి శ్రద్ధ తోటి ఆయన స్థుతించి ఆరాధించడము ఇవన్నీ చేస్తేనంత ఆయన్ని దేశంలో అంటే మనకు కావాల్సింది పర్లోకే పర్లో రాజ్యం కాబట్టి ఆ రాజ్యం కోసమే మనం పరిగెడుతున్నాము ఆయన ఆయనలో ఉండాలి ఆయన రాజ్యంలో మనం ఉండడానికి ఇదంతా మనం ప్రయాస పడుతున్నాం అనమాట దానికోసము అంటే ప్రతి ప్రాయసంలో చూడండి అపోసులు ఉన్నారు కదా ఎంతో మంది అపోసులు ఉన్నారు వాళ్ళంతా ఎంతో ఇప్పుడు ధనవంతులు కూడా ఉన్నారు అందులో తర్వాత యోగు ఎంతో ధనవంతుడు అపోసుల పావులు కూడా ధనవంతుడే అట్లా చూసుకుంటే దేవుని నమ్మిన బిడ్డలు ఎంతో ధనవంతులు ఉండట అబ్రహాము మనకు తెలుసు ధనవంతులు ఎంతమంది వాళ్ళందరూ చూడండి సమస్తము భూమి మీద దేవుడు ఎంత వాళ్ళకి ఇచ్చినా వాటి వదిలేసుకొని వాళ్ళ పర్లోక్క రాజ్యం కోసం ఎంతో ఎదురు చూసిన కానీ మన కాలంకి కూడా అద్దె రన్ అవుతుంది మనం కూడా ప్రయాస పడుతుంది మనం కూడా విజయం పొందాలా మనం కూడా ఉండాలా అనే రాజ్యంలో ఉండడానికే ఇవన్నీ మనం చేస్తున్నాం ఆయన ఒకటే చెప్తుండో మీరు నన్ను వెంబడించి నడుచుకోవాలంటే నా టీచింగ్ ని మర్చిపోద్దానంటుంది దేవుడు ఆయన ఇచ్చిన ఏమైతే టీచింగ్ చేసిందో దేవుడు మనకు ఆజ్ఞలు ఆ ఆ ఆజ్ఞలు మనం మర్చిపోద్దని చెప్తున్నామట దేవుడు ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞలంటే మనం కట్టడలను ప్రతిదీ ఆయన ఇచ్చిన వర్డ్స్ అన్ని మనం ఏం చేయాలంటే మన హృదయంలో భద్రపరచుకోవాలి మన పిల్లల పిల్లల వరకు వస్తుంది ఇంకోటి ఏంటంటే ఆయన నుంచి మనకు బ్లెసింగ్స్ అవుతుంది మనం ఎక్కడికి మనకు స్వాధీనం ప్రతి ప్లేసెస్ అనమాట ఏ ప్లేసెస్ లో అడుగుపెట్టినా అది మనకు స్వాధీనం అన్నది అవుతుంది మరి కీర్తనలో నైన్టీ వన్ లో కూడా అది ఉంటది దీర్ఘ శాంతముతో వాణిని తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపెదను కదా అంటే దేవుని యొక్క రక్షణ మనకు చూపిస్తడు ప్రతిదీ ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అదే మంచు పూర్తిగా మనం గాయకున్నాం హృదయపూర్వకంగా గాయకుంటేనే ఇవన్నీ మనకి వస్తాయి లేకపోతే ఏవి రావు ఎందుకంటే ఆయనే అస్తంలో కట్టిన మందిరంలో నివసించారు కదా ఏసుప్రభు ఆయన నివసించేది మనమే ఒక మందిరం కాబట్టి ఆయన మనలో జీవించే దేవుడు కాబట్టి మరి జీవం కలిగిన మరి ఆయన మన హృదయంలో ఉండాలి అనంటే నా కుమారుడు నా ఉపదేశంలో మరవకము అని అంటుంది సో ఆయన ఇచ్చిన ఆజ్ఞలని ఏది మర్చిపోకుండా హృదయపూర్వకంగా ఆజ్ఞలు దై అప్పుడు మనకి దీర్ఘశాంతం అనేది ఉంటుంది సుఖ జీవం ఉంటుంది గడిచిన సంవత్సరం వరకు మనకి ఏముంటుందంటే శాంతి ఎప్పుడు ఆయన శాంతి మనకి ఎంబడి ఉంటేనే ఉంటుంది ప్రతి చోట్ల మనము ఎక్కడికి వెళ్ళినా చూడండి ఒక ఫ్యామిలీస్ల కుటుంబంల శాంతి సమాధానము లేకపోతే మనం వెళ్ళి ఒక కుటుంబానికి ప్రార్థన చేస్తున్నామంటే అక్కడ సమాధానం దొరుకుతుంది ఎందుకు కేవలం దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకుంటేనే ప్రాక్టీసింగ్ చేస్తేనే వారి కుటుంబానికి సమాధానము వారి కుటుంబానికి సమాధానం వస్తుంది కదా అదే చెప్తామంట దేవుడు అందుకే శాంతి నీకు కలగజేయను అని అంటున్నాడు మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గర సమాధానం కలగాలి అనంటే ఆయన ఆజ్ఞను మనలో ఉంటేనే అప్పుడు మనం ఒకరు కుటుంబానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ అద్భుత రచకాలు వాళ్ళ లైఫ్ లో శాంతి సమాధానం కలుగుతుంది వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో వాళ్ళు అవన్నీ దక్కించుకోగలుగుతారు ఆత్మీయమైన జీవితంలో చూసుకుంటే అక్కడ ఎంతో మంది అబద్ధంలా ఉన్నారు మరి ఎన్నో చూసుకుంటే ఎంత మంది ఈ లోకంలో అబద్ధంలో జీవిస్తున్నారు వాళ్ళ కళ్ళన్నీ గుడ్డితనం అయిపోయినాయి అలాంటి వారికి దేని యొక్క చోత మనం చేయాలనంటే మరి ఈ ఆజ్ఞలు మనలో ఉంటేనే మనం ఇతరులకు చెప్పగలుగుతాము ఇంకా చివరి వచనం చూసుకుంటే చూడండి మాథ్యూ ఫోర్టీన్త్ చాప్టర్ థర్టీ నైన్ వచనంలో ఆయన ఏమంటాడంటే ఆయన ఆజ్ఞలు గాయకుండా నడుచుకున్నాక మనం తరతరాల వరకు వెయ్యి తరాల వరకు మనకు ఆయన కరుణ మన పిల్లల పట్ల ఎవ్రీ వన్ పిల్లల పిల్లల పిల్లల జనరేషన్ వరకు ఆయన మనకు కరుణ చూపిసనే ఉంటాడు కృపా వింబడి కృప మనకు దొరుకుతూనే ఉంటుంది ఇంకొకటి ఆయన ఏమన్నాడంటే ఆయనే పరలోక నా తండ్రి నాటిని ప్రతి మొక్కయు పెలింపబడను వారి జోలికి పోకొడి చూడండి ఇక్కడ ఒక వర్డ్ చెప్తున్నారు దేవుడు తండ్రి నాటిందే నీ హృదయంలో ఉండాలా కదా పర్లోకం పర్లోకములున నా తండ్రి నాటే ప్రతి మొక్కయ్యో కదా దేవుడు నాటిందే మన హృదయంలో ఉండాలా దేవుడు నాటింది మన లో ఏది ఉన్న అని తీసేస్తాను అంటుడు అంటుడు అందుకే అలాంటి వారి జోలికి పోవదు అంటే మోసము ఎక్కడ జరుగుతుందో మోసంకరంగా ఎక్కడెక్కడైతే ఉందో ఈ లోకం అట్లనే ఉంది కదా అబద్ధం అబద్ధం అబద్ధం ఎక్కడ చూసిన ఎందుకంటే ఈ బబ్లు మొత్తం గలిబిలే ఉంది ఎక్కడ చూడు అదే ఉంది షాప్స్ కి వెళ్ళి అదే ఉంటది ఇతరుల దేశాలకు పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళినా అక్కడ మోసమే ఏదైనా సంపాదించుకొనికే పోతున్నారు చాలా మంది ఇక్కడ ఆయన అంతా అక్కడ మోసపోతున్నారు యుద్ధాలు జరగడం జరుగుతుంది ప్రతిదీ నెరవేరుతుంది కాబట్టి ఆయన అదే చెప్తాడు శివ దినంలో ఇక్కడ ఆయన అదే అంటున్నారు పరులోక నా తండ్రి నాటని ప్రతి మొక్కయ్యూ పక్కి పెక్కిలింపబడును జోలికి పోకుడి అని అందుకే ఇక్కడ ఏంటంటే గుడ్డివారు గుడ్డివారికి దారి చూపిస్తే గుంతులపై ఎట్లా పడిపోతారో అదే రీతిగా అబద్ధంలోకి పోతే అబద్ధంలోనే పడిపోతారు అని ఇక్కడ వాక్యం చెప్తుంది అందుకే మనం మోసపోవద్దానంటే ఆయన ఆజ్ఞని అనుసరించి మనం నడుచుకుంటేనే ప్రతి వర్డ్ మన పూర్వకంగా గాయకొని నడుచుకుంటేనే ఎవ్రీ టైం మనకు శాంతి కలుగుతుంది మన ద్వారా అనేక కుటుంబాల్లో సమాధానం కలగాలి అనంటే ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకోవాలి ఏది కూడా మనం మర్చిపోద్దు ఎందుకంటే మైసన్ అని దేవుడు చెప్తుంది కాబట్టి మనం దేవుని బిడలమై ఉన్నాం కాబట్టి మన ద్వారా ఒకరికి ఆ సంతోషం కలగాల క్షేమాభివృద్ధి కలగాల కదా ప్రతిదీ కలగాలంటే ప్రతి వాక్యము మనము హృదయపూర్వకంగా అయికుండా ఆయన యొక్క దీర్ఘశాంతము మనలో ఉండి ఆయన మనం గైడ్ చేసి నడిపించే దేవుడు కాబట్టి మనము ఎవ్రీడే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలా ఎందుకంటే శివ డేసెస్ అయి ఇంకా ఈ వర్సెస్ మనకి దొరకవు దేవుని యొక్క బైబుల్ దొరకదు అందుకే ఆ బైబుల్ ఉన్నంత వరకే మనం గట్టిగా పట్టుకోవాలా ఉన్న ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకోవాలా మనం మొన్ననే వాక్యంలో చూసుకున్నాం కదా అని ఎందుకు ఇవన్నీ నేర్పిస్తున్నాడంటే ప్రతిదీ నీతి మార్గం ఎందు జీవం కలదు దాని త్రోవలో మరణమే లేదు మనం మొన్ననే చూసుకున్నాము అందుకే దేవుని యొక్క ఆజ్ఞ మనలో ఉంటానంటే మనకి మరణం అనేది లేదు అని సెలవిస్తున్నాడు అని ఎన్నో వాక్యాల దేవుడు శువాత ఎన్నో వాక్యలు అయినా దేవుడు అందుకే ప్రతి వాక్యం హృదయలను దాచిపెట్టుకోవాలి ఈ బైబుల్ ఉన్నంత వరకే మన ప్రతిదీ నేర్చుకున్న కొంతకాలం అయినంత వరకు ఈ బైబుల్స్ మన చేతిలో ఉండవు మరి నువ్వు ఎట్లా వెళ్ళి సువాత ప్రకటన చేస్తావు అందుకే ఈ వాక్యలు ఇప్పుడే మన హృదయంలో భద్రపరచుకుంటే కొంత కాలమైనాక ఇవి లేకపోయినా అప్పుడు మనము సువాత మన హృదయంలో నుంచి బయటికి వస్తే ప్రతి వర్డ్స్ మనం నేర్చుకునే అన్ని దేవుడు కదా మన టీచింగ్ చేసిన టూ ఆజ్ఞలు పాటిస్తే ఎవ్రీ ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారమే అవుతాం కాబట్టి దేవుని యొక్క కృప మన పట్ల ఉండాలి మరి దేవుడు మనకు తోడై ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాము వరిషుధ్ర ప్రేమల దేవాకృప తండ్రి దేవాయశయానికి లెక్కలేని వందనాలు ప్రభ కృతజ్ఞత వరిషుద్రవకు సర్వశక్తి మంత్రి సర్వాధికారి నీకే వందనాలు ప్రభా దేవాయచప్రభ మరి వాక్యం చిత్రం మాట్లాడే ప్రభా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు ప్రభా దేవాయచప్రభ నువ్వు ఇచ్చిన రెండు ఆజ్ఞలు కూడా ప్రభావం పాటించాలా ఇతరుల పట్ల ప్రభావేము దయ కనికరము ప్రేమ చూపించాలా ప్రభ దేవాయచప్రభ మరి నీ ఇచ్చిన ప్రతి ఆజ్ఞని మేము మర్చిపోకుండా ప్రభా మా రుదలో మేము భద్రపరచుకోవాలి ప్రభా కంఠభూషణంగా మేము ధరించుకోవాలా ప్రతి వాక్యని మేము బాసింగంలాగా కట్టుకోవాలి ప్రభా నీ సత్యని మా నడుముకు మేము దట్టలాగా కట్టుకోవాలా ప్రభా మరి మీదే సహాయం దాయిచ్చేయమని ప్రార్థిస్తులం తండ్రి దేవని యొక్క కృపా వెంబడి కృప మాకు తోడై ఉంటేనే ప్రభా ఇవన్నీ మేము చేయగలుగుతాం ప్రభా దేవ అందుకే ప్రభాని యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దాయిచ్చండి ప్రభా దేవచ్చు ప్రభా నువ్వు ప్రతి ఒక్క ఉపదేశంలోనే మేము మరవద్దు ప్రభా దేవ నా కుమారుడావా అని అన్నావు ప్రభా దేవ మరి పిలిచిన దేవుడు ప్రభా దేవాప్రభ ఎంతో మందిను మీరు పిల్చుకున్నారు కానీ ప్రభా ఏర్పరచుకున్న వారు కొంతమంది అని అంటున్నావు ప్రభా ఆ కొంతమందిలో ప్రభా ఆ కాలంలో ట్వెల్వ్ మెంబర్స్ జీ మిలిగినారు ప్రభా కానీ యచప్రభా ఈ తరంలో చూసుకుంటే ప్రభా మరి మేము కూడా మిలిగాలి అని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ మీరే మాకు ఇచ్చిన ప్రభా మేము ఎక్కడ మోసపోవద్దు ప్రభువా ఈ చివ డేసెస్లలో నువ్వు అన్నో ప్రభా మోసపోకుండా చూచుకున్నాడు అని అంటున్నావు ప్రభా కాబట్టి ప్రభ మేము ఎవరు ఏ మనుషుల మేము నమ్మద్దు ప్రభా కేవలం ప్రభా నీ మాటలో మేము నమ్మాలా దేవాయత్స ప్రభా వాళ్ళొక జ్ఞానం మాకు దాయిచేమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నీ యొక్క ఆత్మచేత మాకు నడిపింపు కావాలండి నీ కాళ్ళ దగ్గర కూర్చొని మేము నేయించుకోవాలా ప్రభా దేవాయప్రభ నీ రొమ్మును ఆత్తుకొని మేము జీవించే బిడలుగా తయారు కావాలా ప్రభా మమ్మల్ని నా విధంగా నడిపించని ప్రభా దేవాయప్రభ మీ యొక్క పరిశుద్ధాత్మ ఎలా వేళ మాకు తోడయుం నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవనీక స్తోత్రం నీకే ఉన్నారు తండ్రి ప్రతి వర్షాలలో ఎంతో ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ప్రభా మరి పిల్లల తరతరాల వరకు కూడా ప్రభా కరోనా చూపిస్తానంటున్నావు ప్రభా దేవా ప్రభా మరి జనరేషన్ జనరేషన్ వరకు కూడా ప్రభా వెయ్యి తరాల వరకు ప్రభా మీ యొక్క కృపా కనికనము కరోనా చూపిస్తున్నందుకు నీకు లెక్కలేని బంధనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఏక రాజ్యానికి స్తోత్రం దేవాహిత ప్రభ మరి ప్రతి వాక్యంలో కూడా ప్రభా మేము ఇంకా పరిశీలించాలా వాటిని ధ్యానించాలా ఇంకా మేము లోతైన మరుమము తెలుసుకోవాలా ప్రభా జీవ ఊట పూడరాక ప్రభా మేము అనేకులకు ప్రకటన చేస్తూనే ఉండాలా ప్రభా దేవాహితు ప్రభా మేము వెలిగింపబడాలా అనేకలు వెలి ప్రభా యేసు ప్రభా మరి మీరే మాకు తోడయ్యిందని నడిపించని ప్రభా నీ రాకడే ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా ఇవని యొక్క పనిలో ప్రభ మేము నిఘ్నం అయిపోవాలి తండ్రి అదే రీతిగా ప్రభు ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి ఆశ్రయించనీ పని వాళ్ళ సేవ జీవితంలో కూడా ప్రభా ఫలిభరితం చేయమని ప్రార్థనండి దేవ మన అన్న వాళ్ళు ట్రైబల్ ఏరియాస్ వేసు వార్త ప్రకటన చేయడానికి ప్రభా ఆదిలాబాద్ కి వెళ్తున్నగా ప్రభా మరి మీరే వారికి అందరికీ తోడయ్యుండ నడిపించండి ప్రభా యొక్క దూతల్ని కాపుదలగా దయచేని ప్రభా వారికి కావాల్సిన అవసరం సమకూర్చి ప్రభా వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి స్థలము స్వాధీనం చేసే దేవుడో ప్రభా దేవ్ర ప్రభ అక్కడ ఉన్న ప్రతి ఎంతమంది అయితే అక్కడ ఉన్నారో ప్రభ వారందరూ మారుమంచు పొందాలా రక్షణకి రావాలా ప్రభా మరి ఎంతో మంది ప్రభా మరి దురాత్మల చేత పీడింపబడుతున్నారు ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభా యేచుకృష్ణ నామంలో ప్రభా ఆ దురాత్మాల నుంచి విడుదల పొందునుగా కామెంట్ ఏచుకృష్ణ నామంలో ఆజ్ఞాపించండి అక్కడ ఉన్న ప్రతి మనిషికి ప్రభా వాళ్ళ నోటి నుంచి వారు పాపక్షేమను ఒప్పుకోలేదండి దివా నీ యొక్క ఆత్మ కళని జరిగించండి ప్రభా మరి బ్రదర్స్ కందరికి నీ యొక్క ప్రొటెక్షన్ దించండి నీ యొక్క దూతల్ని కాపుదలగా దించండి దివా ఏచి ప్రభా మరి అక్కడికి వెళ్ళినాక మరి అందరు డివైడ్ అయిపోతారు కాబట్టి ప్రభా మరి వారందరినీ కూడా ప్రభా మీరే తోడయ్యుండి నడిపించి దేవాయసు ప్రభా మరి ప్రతి చోట్ల కూడా ప్రభా నీ నామానికి మాయమ పరుచుకుంటూ మరి వెళ్తున్నందుకు మరి వారిని దీవించి ఆశించే నింపు నింపండి ప్రభా పలు తిరిగి వచ్చేంత వరకు కూడా ప్రభా మీరే తోడైం నడిపించండి ప్రభా దివా నీకే స్థాం నీకే ఉన్నది అదే రీతిగా ప్రభా స్కిన్ డిసీజెస్ విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా దివా ఎంతో ఘోరమైన స్కిన్ డిసీజెస్ రాబోతుందని చూపించిన ప్రభా దేవాయసు ప్రభా ఆ డిసీజెస్ నుంచి వీళ్ళ దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దివా కనికరించండి దయ చూపించండి ప్రభా ఆ ప్రజల పట్ల ప్రభ ఏసం అలాంటి డిజీజెస్ రాకుండా ప్రభా మరి వాటి నుంచి వీళ్ళ దయచేమని ప్రార్థిస్తు ప్రభా మరి మా దేశానికి రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ నీకే స్తోత్రం నీకే ఉన్నారు తల్లి దేవా ఇప్పటికే ప్రభా ఎన్నో కంట్రీస్ పాకిపోయినా ప్రభా కొన్ని డిజీజెస్ కానీ ఏసు ప్రభా మరి మా దేశం పట్ల ప్రభ కనికరించి దయ చూపించి ప్రభా మా దేశంలో అలాంటివి రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేదా మరి ఇజ్రాయల్స్ ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా ఎవరు నశించిపోకుండా ప్రభా ప్రతి ఒక్క ఆత్మని ప్రభ దృష్టి నుంచి కాపాడమని ప్రార్థిస్తూ ప్రభా ప్రతిడాన్ని ప్రభా సాక్షిడాన్ని నిలబెట్టుకుని ప్రభా మరి దేవాయ ప్రభా మరి యొక్క రాకడికి ప్రభా మా అందరిని సిద్ధపరచుకునే మరి ఆత్మని నీచగా పగిస్తూ ప్రభా మరి మీరే మాకు తోడయుం నడిపిస్తారని ఏచు క్రిస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడ సర్వశక్తి సంపన్ను అన్నా ని గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడైనా ఈ కృపలో భద్రపరుచుకుని అయినా మమ్మల్ని సత్యలక్ నిలబెట్టిన ప్రభావ దీవారాత్మములు కాచి కాపాడినైనా ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రహించిన మీ వాక్యాన్ని ధ్యానించే కృపను భాగ్యాన్ని అనుగరించినారు దాన్ని నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా ఎవరికి లేని ధన్యత మీరు మాకు అందరికీ అనుగ్రహించారు ప్రభావ దేవానికి ఎంతో వర్ణాలు తీసుకుంటున్నామైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన జ్ఞాన ఉపదేశం నువ్వు ఆలోకించా ప్రతి వాక్యం ఆలకించాలా మా హృదయాలు మేము భద్రపరచుకోవాలి ఎందుకంటే ప్రభావ ఈ లోకం అంతా మోసకరమైన జీవితంలో ఉంది ఈ వ్యవస్థ అంతా ప్రభావ అంతకంతకు చెడిపోయిన ప్రావ అక్రమం విస్తరించింది అనేక తల్లారిపోయిన ప్రవ అతిక్రమంలో ప్రభావ నేనెంత భయంకరంగా ఈ లోకం అంతా జీవిస్తున్నారు మనసులు అయినా గొప్పదేమైనా తల్లి మోసగింపబడతారు ఏ రీతి మోసగింపబడతారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు కాబట్టి నేను ప్రతి దశలోనైనా మోసాన్ని పసిగట్టి ప్రావాన్ని తప్పించుకోవాలా ప్రభావ మోసం వాళ్ళందరినీ ఈ యొక్క సంతతి మీద నడిపించాల ప్రభావ అలాంటి బిడల్గా మనం పశుధాభి నూతనంగా నింపి ప్రభావం అనిపించమని ప్రార్ష్టమేనా గొప్ప దేవ మీరు అక్కడ తొలిగింది ప్రభావం సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా ప్రభావ వాకిందరం మాతో మాట్లాడానికి నీకు ఎంతో వందాల ప్రభావం బలపరచడానికి ఎంతో వందలు ప్రభావం వందనాలను ప్రభావెంతో వంద ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకోవటం లేదు సమస్త ఘనత మయముకే సమర్పించుకుంటున్నాను గొప్ప ఈ ఆరాధనలో పాల్గొనే ప్రదర్శిస్తూ అందరూ మీరు ఆచరించి నూతనంగా అభిషేకాన్ని ధరించండి ఓ ప్రభావ భయంపై రోగాలు రాబోతున్నాయి ప్రభావ నా దేవాస మీరు ముందుగానే మాకు చెప్పినారు నాయన అందరికీ జరుగుతాయి కాబట్టి మేము ధైర్యంగా విశ్వాసం అంతా మేము ముందుకు పోవాలా ప్రభా నైనా ఈసయ దీని విషయంలో మేము భయపడకుండా అనుమానించుకున్న విశ్వాసం కట్ట దాన్ని మీ వైపు చూస్తూ మా ఊరి దగ్గరికి మేము పరిగెత్తాలా మాకు అప్పని చెప్పిన సంపూర్ణంగా ముందుకు సాగిపోవాలా ప్రభావ అనేకులు మీ చెంత నడిపించాలా ప్రభావ విశేషమైన అద్భుతాలు మా సేవలో నడిపించమంత ఆదేశం అనేకలు స్వస్థత పొందాలా రోగులు విడుదల పొందాలా అనేకులు మారుమనిచుకున్న రక్షణ పొందాలా ప్రభావ చివరి వరకు ప్రభావ మీ రక్షణ ప్రణాళిక మీద ఉండాలి అనేక అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించి దీనివంతం సాయంత్రం సురక్షితంగా ప్రతి అవసరం ప్రాధిష్టాంత్రి మన ప్రభుత్వ కృప సమాధానం నడిపింపు మనకి వైరస్ బాధితులకి ప్రదర్శిస్తున్న కుటుంబాలకు అందరికీ గాంధీ హాస్పిటల్లో ఎంతమంది అయితే అనారోగ్యాలతో బాధపడుతున్నారు అందరికీ ప్రతి ఒక్కరికి సదాకాలంతో అయిన తర్వాత ఆ మెయిన్